సంకీర్తన రెండు వందల అరవై ఎనిమిది ఈ దేహ వికారమునకు ఏదియు కడపలకానము మోదమిరుంగని మోహము ముందరకననిదు కననీ నిత్యానిత్య వివేకము నీరసునకు వనగూడదు సత్యలాప విచారము జరుగదు లోభికి నీ కర్మము అంటదు క్రోరాత్మునకును ప్రత్యక్షం బగు పా సతతానంద వికాసము వికాదు తామసునకు గతకల్మావము దొరుకదు వ్యసనికినీ జితకాముడు తానవుటకు సిద్ధింపదు దుష్కర్మికి అతులిత గంభీరగుణం అలవడదు అధమునకు శ్రీవేంకటివల్లభూ సేవాతత్పర భావము ద్రోహ మహాలం పటులకు తోపదు తలపునకు దేవోత్తముడగూతని దివ్యామృతముగు నామము సేవింబగ ఇతరులకును చిత్తంబు వడబడదు